स हिंतुमु श्रमलनियो येसु कई सतोष मु सिंमु श्रमलनियु యేలుదుము ఆయనతో సహి యేలుదుము ఆయనతో సహితు శ్రమలంగ్ై సంతోషముతో ఏరకైలములో నిందలు హింసలు పొందగా యేసు కొరకై ఈ లోకములో నిందలు హింసలు పొందగా యేసు కూడా మన తోడుగా ఏసు మన తోడుగా సాహించి ఓదాచి ప్రేమ చూపును సింతుము శమన్యో ఏ సంతోషముతో సింతుము శమన్యో ఏ సంతోషముతో నీతి కొరకై ఆ కలిద కలిగి మనమెచియుంద నీతి కొరకై ఆ దప్పి కల్గి మన ఎలా వేచియుండ నీతి సూర్యుడు మన తోడై నీతి సూర్యుడు మనతోడై నీతిని నెరవేర్చి కృప చూపును సహీతును శ్రమల ై సంతోషముతో సహీము శ్రమన్యు సంతోషముతో సువాత కొరకై చిరను కొరడా దే బల సహిగా సువాత కొరకై చిరనుడినా కొరాల దేబల సహి బగ తివారాముకాయ ప్రభు నేత్రము తివారాత్రము కాయ ప్రభు నేత్రము కృపచూపీ ప్రేమతో ఆదరించును సహింతుము శ్రమలూ ఏసుకై సంతోషముతో సహితు మలన్యు సంకస్తుల ద్వేషము వలనా కలుగా లోక మందు పలు శ్రమూ లోకస్థుల ద్వేషము వలనా కలుగా లోకాదికారిని లోకమును లోకాదికారిని లోకమును జయించిన ప్రభువే మన లగాయును సహింతుము శ్రమల నియూ ఏసుకై సంతోషముతో సహింతుము శ్రమల తో క్రీస్తు రాజ్యము చేయుగనత ముందు ఈ శ్రమలు తగిన వికావో క్రీస్తు రాజ్యము చేయుగనత ముందు ఈశ్రమలు తగిన వికావో క్రీస్తు వారసు లగుటకు ప్రీస్తు వారసు లగుకు అర్హత మనము చూపు సహన మే సహితుమన్యో ఏసుకై సంతోషముతో సహితుమన్యో ఏసుకై సంతోషముతో సచిన వార మైతే ఏలుమో ఆయనతో సించిన వారైతే ఏు దుమో ఆయనతో సహితు శ్రమల నియో యేసుకై సంతోషముతో అనియా ప్రార్థిస్తు పరిశుద్ధర వం తండ్రి ఏసే మీకు వదనాల అబ్రాహాం ఇస్కు యాకోబ్ గొప్పదేవ మీకు వదనాలు తండ్రి ప్రవ్వా అబ్రాహా ఇస్కు యాకోబ్లకు వాగ్దానం చేసినైనా ఆ వాగ్దానాన్ని మాజీలు నెరవేర్చినారు మీ యొక్క మరణ పునరుద్ధాన ద్వారా ప్రవ్వా దాని బట్టి మీకెంతో వదనాలనైనా మీకెంతో స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఈ యొక్క మేము ఎన్నటికి మేము మర్చిపోలేం ప్రా తీర్చిపోలేం ప్రవ్వా దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వా మీరిచ్చిన ఆ యొక్క తన మళ్లీ బహుమానాన్ని బట్టి మీకెంతో మా జీవిత కాలం దాన్ని కాపాడుకుంటూ మీ కొరకు జీవించి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వచ్చినాం మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా లోకాతీతంగా మేము జీవించకుండా ఓ ప్రవ్వా ఐహికమైన జీవితంలో మేము ఉండకుండా సంపూర్ణంగా మీ యొక్క ఆత్మలో ఎదుగులాగున ఓ ప్రభు మా యొక్క విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం వాక్యంలో బలపరచండి ప్రార్థన జీవితంలో బలపరచండి ఆరాధన జీవితంలో బలపరచండి ప్రవ్వాఖ్యంగా ప్రవ్వా వినడమే కాదు నైనా వాటిని పాటించమన్నారు కాబట్టి విశ్వాసంలో వాటిని పాటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి వీటన్నిటిని మేము నేర్చుకోవాలా అనేకలకు ప్రకటించాలా ప్రభు ఇవి చాలా కష్టతరంగా ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవడం కష్టతరంగా ఉన్నాయి వాటిని మా హృదయంలో భద్రపరచుకోవడం కూడా కష్టతరంగా ఉన్నాయి అందుకే మీ యొక్క పరిశురాత్మ సహాయం మాకు అవసరం మీరే సహాయపడమని ప్రార్థిస్తాం వీటిని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రలను తిప్పండి పర్లోకొప్పు జ్ఞానం చేత మమ్మల్ని నింపండి మీ కృపలో కృప వెంబడి కృపమ్ మాకు అనుగురించి నడిపించింది ప్రవ్వా యుగ సమాప్తి చివరి అంచు భాగాన్ని మేము వచ్చినాం ఏ క్షణంలో యుగం ముగిస్తుందో తెలియదు ప్రవ్వా ఏ క్షణంలో మీ రాక ఉంటుందో మాకు తెలియదు కానీ ప్రతి క్షణం మెలకువండి చిధపడి ఉండమన్నారు ఆ రీతిగా మేము చిధపడినలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం అనేకలను సిద్ధపరిచే సేవకులుగా మమ్మల్ని తయారు చేయమని మరే మేము మేము మహిమం తండ్రి ప్రతి బ్రదర్ సిస్టర్ ఆశ్రయించి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి చెట్టు మీ యొక్క కంచవేయమని ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రియ ఈ రోజు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా రెండు సంవత్సరం ముగింపులకు ఈ యొక్క బాబిలోనియన్ కాలం ముగింపులో ఉన్నాం బబులోన్ ఎక్కడ ఉందంటే ప్రపంచం అంతటా ఈరోజు మన కండ్ల కట్టినట్టుంది బబులోన్ బహు విస్తారంగా తెలివి గలిగిన మనుషులు ప్రపంచంలో బెస్ట్ తెలివి వాళ్ళంటే బబులోన్ లా మన గతంలో అభ్యర్థు వాళ్ళని ఎన్నుకుంటప్పుడు ప్రపంచం అంత నుంచి బందీలుగా తీసుకుపోయిన వాళ్ళలో బహు తెలివి గల వాళ్ళందరినీ సమకూర్చుకుంటారు రాజు నెబర్ సమకూర్చుకొని వాళ్ళందరి ద్వారా సైన్స్ మేథమెటిక్స్ ఇవన్నిటిని నేర్పించాలి వాళ్ళ దేశానికి వాళ్ళ దేశం అన్నిటికంటే ఉన్నతమైన దేశం లాగా ఉండాలని ఆయన తెలివిని వాడుకున్నాడు కాని మనకి తెలివి అవసరం లేదు మనకి జ్ఞానం అవసరం అది మన ప్రభు నుంచే మనకు రావాలా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అయినా ఎంతే గుప్తములై ఉన్నాయి కాబట్టి మనకి మన ప్రవ్వే అవసరం పోయిన వారానికి మనము జకర్య గ్రంథాన్ని ముగించుకున్నాం జస్ట్ ఒక ఐదు నిమిషాలు జకర్య గ్రంథం విషయాల గురించి మనం ధ్యానిస్తాం జకర్య గ్రంథము ప్రవచనాలన్నీ యుగ సమాప్తికి సంబంధించిన అనేసి గ్రహించలేని స్థితి ఈ రోజు అందులో ఉన్న దర్శనాలు పాత కాలంలో కూడా నెరవేరలే ఇంతవరకు కాబట్టి అవి అన్ని చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలన్నీ మన కాలం కొరకు దేవుడు వాటిని భద్రపరిచిండు మన కళ నెరవేర్తే వాటిని గ్రహించమని తనకు సన్నిహితంగా ఉండడానికి కొరకు వీటన్నిటిని చూపించింది ముఖ్యంగా ఈ ప్రవచనాలు నెరవేరే టైంకి దేవుని బిడ్డలు ముఖ్యంగా క్రైస్తవులు లోకాతీతంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేసి ఎందుకంటే మన ప్రభు పుట్టే టైంకి ఇసల్ పేదలు ప్రవచనాలు మెసయ్య పుడతన్న ప్రవచనం మర్చిపోయారు కొన్ని మోసే కాలం మొదలుకొని మన ప్రభు పుట్టే కాలం వరకు ఎదురు చూసిన వాళ్ళు మలాఖీ గ్రంథం వరకు చూస్తాం మలాఖీ గ్రంథంలో కూడా ఎదురు చూస్తారు మెసయ్య పుడతాడు పుడతాడని కానీ నిరుత్సాహపడిపోయినారు ఆ మెస గ్రంథంలో మలాఖీ గ్రంథంలో చూస్తాం ఆ విషయాలు మనం మెసయ్య పుడతాడు పుడతడు అని చూసిన వాళ్ళు నాలుగు సంవత్సరాలు మర్చిపోయినారు ఆ ప్రవచనం మలాఖీ గ్రంథానికి మతయార్తకి నాలుగు వందల గ్యాప్ ఏ ప్రవక్త లేడు ఏ యాజకుడు లేడు ఎవ్వరూ లేరు మొత్తం చీకటి కాలం అంటాం ప్రవక్త లేని కాలము యాజకుడు లేని కాలము మందిరం లేని కాలము అంతా లోకాతీతంగా జీవించే కాలము మలాఖీ గ్రంథం ముగింపు మతైసు వార్త ఆరంభంకి కాబట్టి మలాపి మలాపి గ్రంథం ముగించే టైంకి ఒక్కడు కూడా ఇస్రోల్ ప్రజలలో మెసయ పొట్టుకని గ్రహించినవాడు కాదు ఒక్కడు కూడా పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించినవాడు కాదు పాత కాలపు క్రైస్తవులు లేక ఇస్ ఒక్కడు కూడా దేవుని భయభక్తులలో లేని వాళ్ళకి కనిపిస్తారు కేవలం రెండు కుటుంబాలే మన ప్రభుత్వ కొరకు కనిపెట్టుకున్న కుటుంబాలు జకరియా ఎలిజబెత్ ల యోసేపు మరియల కుటుంబం ఈ రెండు కుటుంబాలు తప్ప ఏ కుటుంబం కూడా ప్రభుని గుర్తించలేదు ప్రభు పుట్టుగా గుర్తించలేకపోయినాయి అంత భయంకరమైన హీన స్థితికి దిగజారిపోయింది ఇసాల ప్రజలు లేక పాత నిబంధన సంఘం పాత నిబంధన బైబుల్లో చర్చ అనే పదం లేదు పాత నిబంధన సంఘం లేక పాత నిబంధన భక్తులు నామకరణ భక్తులు కానీ ఎవరు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు మలాహి గ్రంథం గ్రహించాక మీకు అర్థమైతుంది ఎందుకు అట్లా అదే రీతిగా మన ప్రభు వచ్చే టైంకి కూడా అలాగనే ఉంటుంది సదమ మరియు గొమర నేను పోయినవరము సదమ గో మరియు గుమర కాపరస్తుల కాలం వలే ఉంటదన్నాడు నోవా జలపల కాలం ఏ రీతి గుండెనో మనుషు కుమ్మని రాకల దినం అలీ అలాగనే ఉంటదన్నాడు తర్వాత లోతు సోయర్ అనే విడిచిపెట్టిన కాలం మొదలుకొని అదే ఆ సదమ గుమర పట్టణాలని విడిచిపెట్టిన కాలము అగ్ని గంధకములు కుమరించబడక ముందు ఎట్లా ఉండే అలాగనే మనుషు రాకల దినంలో ఉంటదన్నాడు అంటే ఈ లోకం అంతా సదమ గొమ్మరలాగా సదమా గుమరల మనుషులు ఏ రీతిగా ఉన్నారు చాలా భయంకరంగా ఉన్నారన్న విషయం మనం ఇన్నిసార్ ధ్యానించినాం రోమ్య రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో ఆ విషయాలు మొదటి అధ్యాయంలో రెండో అధ్యయాలు చూస్తాం అది ఎంత భయంకరంగా ఉందా జీవితం మన ప్రభు వచ్చే టైం అట్లనే ఉంటది అన్నాడంటే ప్రవచనాలు తిరిగి తిరిగి నెరవేరుతా ఉంటాయి సెకండ్ టైం నెరవేర్నప్పుడు థర్డ్ టైం నెరవేర్నప్పుడు ఫుల్ స్కేల్ ప్రపంచం అంతా నెరవేరుతాయి మన ప్రభు చూపించింది కొనసాగు రాష్ట్ర చూస్తాము పావులు కూడా ఆ విషయం జ్ఞాపకం చేసాడు వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంతమందు మీకు బుద్ధి కలగడానికి వరకు మత కొరతులు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం కొరింత రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదకొండవ వచ్చినధ్యాయం అంతా ఇస్రాల్ పల్లె ఎట్లా నశించిపోయినారన్న విషయం చెప్పబడుతుంది వారికి క్రైస్తవులకి ఎటువంటి ఆత్మీయమైన విధానం ఉందన్న అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అది మన పితరులు మేఘము క్రింద నుండిరి ఫస్ట్ పాయింట్ అది ఆత్మీయ జీవితం మేఘం క్రిందంటే పరిశుద్ధాత్మ లేక బాప్తిజమానికి సాదృశ్యం అన్న విషయాలను అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దాని తర్వాత వారందరూ సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోషను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిమం పొందిరి కాబట్టి రెండు విధాలు మేఘము సముద్రం నీరు ఆత్మ నీటి ద్వారా బాప్సం పొందిన వారు ఆత్మ ద్వారా మేగము ఆయన మహిమ ఆయన ఆత్మ సాదృశ్యం కాబట్టి మేగము క్రింద ఉండేది నీటిలో కూడా ఉండేరి అంటే నీటిలో నుంచి అంటే నీటి బాప్తిజం పొందినవారు అంటే వాక్యం ప్రకారంగా రక్షణ పొందిన దాని తర్వాత పరశుధాత్మ అభిషేకం పొందినవారు మేఘం క్రింద ఉండడం అంటే కాబట్టి రెండు రకాల బాప్తిజంలు ఇక్కడ పొందినరు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు దాని తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించి అంటే పరశుధాత్మ పొందుకున్నారు దేవుని వాక్యాన్ని బాగా స్వీకరించినారు అన్న విషయాన్ని లేక మన్న దానికి సాదృశ్యం కాబట్టి దేవుని వాక్యానికి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి ఏలేనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి కాబట్టి పాత నిబంధన కాలంలో ఆ క్రీస్తే బండ కాబట్టి బండలోని త్రాగిరి అంటే దేని జీవజలము పొందుకున్నారు పర్శురాత్మ పొందుకున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది ఇక్కడ దాని ఏం జరిగిందన్న విషయమే అక్కడ చూడండి రాయబడింది అయితే ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఇస్సల్పల్ ఎందుకు మలాకి గ్రంథం ముగింపుకి వచ్చినప్పటికీ అంతా భయంకరంగా జీవించినప్పుడు అయితే వారిలో ఎక్కువ మంది కాబట్టి బాగా దేశ ఎక్కువ మంది అంటే మెజారిటీ ఎక్కువ మంది అంటే మెజారిటీ అంటే మెజారిటీ అంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అర్థం ఎక్కువ మంది అంటే ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నుంచి నైన్టీ లేక ఫిఫ్టీ నుంచి నైన్టీ లేక సెవెంటీ సెవెంటీ త్రీ ఆ రేంజ్ అంటాం ఎగ్జాక్ట్ లెక్కలు కడతలే మనం గానీ ఎక్కువ మంది అంటే లార్జ్ మెజారిటీ అని అర్థం కాబట్టి అయితే అన్ని అనుపాలు పొందినారు రక్షణ అనుభవం పొందుకున్నారు పశు ఆత్మ బలపడ్డవారు అయితే అటువంటి వాళ్ళు కూడా వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి పాత నిబంధన కాలంలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి ఎందుకు చూడండి మన్నా అని రుచి చూసిన వారు పరశురాత్మ అభిషేకము నీటి బాప్తిస్మము అన్ని రుచి చూసిన వారు దేవునికి ఎందుకు ఇష్టగా ఉండలేకపోయినారు యుగ సమాప్తిలో కూడా అట్లనే ఉంటారు క్రైస్తవులు ఇక్కడే వాక్యం హెచ్చరిస్తుంది యుగ సమాప్తికి వచ్చినప్పటికీ క్రైస్తవులు కూడా పరశురా పొందుకొని బాప్సం పొందుకొని కృపారులు పొందుకొని సేవ చేస్తూ అయినా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతారు అన్న విషయం ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇప్పుడు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది గనుక అరణ్యములో సంహరింపబడి చూడండి తన బిడ్డలు పరుశ బొందుకున్నప్పుడు బాప్తిజం బుకున్నప్పుడు కృపరన్నీ ఉన్నాక కూడా ఎందుకు సంహారకునికి అప్పగించాడు దేవుడు సంహారకుడు అంటే సైతాను సైతానికి ఎందుకు అప్పగించాడు దేవునికి ఇష్టంగా ఉండకపోతే నువ్వు దేవుని ఇష్టంగా ఉండాలా సైతన్ ఇష్టంగా ఉండాలా అంతే తేడా ఈ లోకంలో మనం దేవునికి ఇష్టంగా ఉంటే ఆయన కాపుదలో ఉంటాము దేవునికి ఇష్టంగా ఉండలేకపోతే ఓపూర్తోని సహించి సహించి కొంతకాలానికి విడిచిపెట్టేస్తాడు యుగ సమాప్తిలో జరిగేది అదే క్రైస్తవులకు ఇప్పుడు చూడండి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి వారి వలె బాగా అర్థం చేసుకోండి ప్రజల వలె చెడ్డవాటిని ఆశించినట్లు మనము ఆశించొద్ది లోకంలో ఏమవుతుంది వారు ఎట్లా చెడ్డవాటిని ఆశించి సంహారకుని చేత సంహరించబడినరో చెడ్డవాటిని ఆశిస్తే నిన్ను కూడా సంహారకు అప్పగిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది ఇక్కడే కాదు తెలిసిన రాష్ట్రపతిలో కూడా చూస్తాం మోసపుచ్చు ఆత్మని దేవుడికి వాడికి పంపిస్తానని ఉంది ఎందుకంటే ప్రశ్నత్వంలో ఉన్న వాడు ఇంకా భ్రష్ఠంగా కాలం కంటే వాడిని విడిచిపెట్టేస్తాడు దేవుడు మనం అట్లా ఉండడానికి వీలు మరియు వారి మనము వ్యవచరింపక యుందము కాబట్టి ఫస్ట్ది ఏం జరిగిందనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు తర్వాత ఏం జరిగిందని చెప్తున్నాడు ఏడో వర్షంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండిరి ఆడుటకు లేచిరి ఈ మూడు ఈ మూడు విషయాలలో చాలా జాగ్రత్త ఉండాలి మనం తినడం తినే విషయాలలో త్రాగడంలో ఏం త్రాగుతున్నాము ఏం తింటున్నాము ఈ లోకంలో దాని తర్వాత ఆట ఆడటం అనేది చాలా చాలా భయంకరమైంది మనం ఎవరితో ఆడుతున్నాం ఈ విషయం బాగా అర్థం ఈ మూడు గుణగణాలు నశించిపోయే వారిలో ఉంటాయి తినడము త్రాగడము ఆడడం చూడండి తినడం అంటే నీ అవసరం కాబట్టి తింటాం మనము జీవించాలా కాబట్టి ఈ లోకంలో కానీ తినడానికి జీవిస్తున్నావా ఉల్టా వీళ్ళు తినడానికి జీవిస్తున్నారు ఈరోజు ఏం తినాలా ఈరోజు ఏమండుకోవాలా ఇది ఎక్కడుంది గుణగణం చెప్పండి ఎక్కడుంది గుణగణం ఈరోజు బాగా తినాలా బాగా త్రాగాల టైం పాస్ చేయాలా ఎంటర్టైన్ ఆడడం అంటే ఎంటర్టైన్మెంట్ లేక ఎంజాయ్మెంట్ ఫంక్షన్స్లలో ఫెస్టివల్స్ లలో బాగా ఆడతారు డాన్సులు చేయడం ఎక్కడుంటుంది మీకు చెప్పండి పండగలలో డ్యాన్సులు ఉంటాయి కాబట్టి ఇవి గుణగణాలన్నీ ఎక్కడ ఉంటాయన్న విషయాన్ని సరే మనం పండగల గురించి ధ్యానిస్తే మనకి మేం పండగలు చేసుకోవడం మీకు ఇష్టం లేదని భోగపడతారు వాళ్ళు మనం పండగలకి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంట మనిషి వాళ్ళు అంటారు గానీ వ్యక్తిగతంగా నాకేం వ్యతిరేకం లేదు కదా మనకందరికి ఒకరుకునుందా వ్యక్తిగతంగా పండుగలు చేయద్దని బైబుల్ ఏమి హెచ్చరిస్తుంది పండగలు నీడలు నిజ స్వరూపం మన ప్రభు నువ్వు నీడని వెంబడిస్తావా ప్రభుని వెంబడిస్తావా నీడని వెంబడిస్తావా నిజ స్వరూపాన్ని వెంబడిస్తావా ఆయన పుట్టేంత వరకు వెంబడిస్తావు ఆయన పుట్టినాక నీడ అవసరం లేదు కదా ఆయన నిలబడితే ఆయన నీడబడుతుంది ఆయన తృణీకరించి నీడని నిలబడిస్తావా ఈ రోజు జరుగుతుంది అదే ఇసా మీ పండగలు నాకేం అవసరం లేదంటాడు మీరు పండగలు ఆచరించడం నాకు ఏమి ఇష్టం లేదంటాడు ఎందుకంటే మీరు అసలు పూర్ణ హృదయంతో ఆయన సేవించిందే లేదు ఏ రోజు కూడా కాబట్టి ఇక్కడ వారి గుణగణము తినాలా ఏమి తినాలా ఏమి త్రాగాల ఏ ఎటువంటి ఆట ఆడాలా కాబట్టి ఇటువంటి వాటికి మనం బహుదూరంగా ఉండాలి గ్రంథం మొదటదిలో మనం చూస్తాము దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గం నడవక అపహాసకులు కూర్చుండ చుట్టున కూర్చుండక అవి మూడు గుంపులు అవి ఎన్నిసార్లు నేను మీకు చూపించిన క్రైస్తవ సంఘంలో నాలుగు గుంపులు ఉంటాయి ఒక గుంపు ఎప్పుడు బయట ఉంటది మూడు గుంపులు లోపలనే ఉంటాయి అతుక్కొని ఒకదానికొకటి దుష్టులు పాపులు అపహాసకులు కాబట్టి దుష్టులు అంటే దుష్టుడు దుష్టుని సంతానం దుష్టుని అనుచరులు కాబట్టి సర్పానికి సాదృశ్యం పాపులు అంటే ఈ లోకంలో దోచుకుండే వాళ్ళు వాళ్ళందరు తేళ్లకి సాదృశ్యం అపహాసకులు అంటే గొప్ప జనం సాదృశ్యం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతా ఉంటారు మన ప్రభుని దూషిస్తప్పుడు నవ్వుతున్నారు సిలవేస్తూ నవ్వుతున్నారు సెషని రాళ్ళతం కొడతడు నవ్వుతున్నారు ఆ హీలన చేసే సగం సత్యం సగం అబద్దంలో ఉండే గుంపు కాబట్టి ఇవన్నీ ప్రభు మనకి ఎప్పుడో విప్పించింది ఆ మూడు గుంపుల్లాగా ఉండకుండా అక్కడ ఉంది కీర్తన గ్రంథం మొదటి అధ్యయం అందుకే చాలా ఇష్టం దృష్టిలో ఆలోచన చెప్పిన నడవక పాపుల మాల్గమ నడవక అపహాసకులు కూర్చున్న చుట్టున కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం ను నాల్గవ గుంపు ఇది యహోవ ధర్మశాస్త్రం ను దివారాత్రములు ధ్యానించి వాడు అది నాల్గవ గుంపు అది ఎప్పుడు బయట ఉంటది ఆ మూడుతో కలిసి ఉండదు చాలా మంది మీకు సంఘం మీరు మీరు సంఘాలు మీరు సంఘాలన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చి మీకు సంఘం ఇప్పుడు మనం ఉన్నది సంఘం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కొడు అక్కడ ప్రభు ఉంటున్నాడు అది సంఘం కాదా ఇది సహవాసం కాదా మన దేవుని వాక్యాన్ని ఇట్లా కూర్చొని ధ్యానించడం సహవాసం కాదా కేవలం ఒక సండేనే చేయాలి నా సభాతగు ప్రభుని ఆచరించాల్సింది పై సబ్బాతును ఆచరిస్తుంది క్రైస్తవ జీవితం ఈరోజు ఎందుకంటే మా ధర్మశాస్త్రంలో సబ్బాతు పరిశుద్ధంగా ఆచరించడానికి ఉంది అక్కడ ఆజ్ఞ అది పదే ఆగ్ఞ కాబట్టి సబ్బాతుని పరిశుద్ధంగా ఆచరించింది అంటే అదొక అదొక రోజు అది అదొక అదొక డే పైగా సండే అనేది ఎవడు పెట్టిండు రోమన్స్ పెట్టిండ్రు సండే అంటే సన్ గాడ్ మండే అంటే మూన్ గాడ్ కి వాళ్ళు సమర్పించిండ్రు అవి నువ్వు ఆదర్యాన్ని ఆచరిస్తున్నావా మనం ప్రభుని ఆచరించాలి ఎందుకంటే దానికి ప్రతినిధి ఆయన దానికి అధిపతి లీడర్ ఆ దినానికి రాజు అయిన కాబట్టి ఆయనను ఆచరించాలనేసి కొలసి రాష్ట్రపతి గల పౌలు ఆ విషయాన్ని మనకి ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడు ఆ వాటిని అనుసరించి విగ్రహారధకులైన విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి అని రాయబడినట్లు వారిలో కొందరి మీరు విగ్రహారధకులై యుండకొడి తినడం త్రాగడం ఆడడం విగ్రహారధన అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు పౌలు ఎప్పుడైనా అర్థం చేస్తున్నారా పాతవి గతించినవి సమస్తం కృతమైనవి తినడం మంచి రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటే వాటిని చూస్తే నీకు ఎక్కలేని ఆసక్తి వస్తుంది ఎంత బాగున్నాయి అది ఆయనకు మహిమ రావాల్సింది వాటిని నువ్వు పొగుడుతున్నావు ఎంత బాగుంది డిష్ ఎంత బాగుంది టేస్ట్ చూస్తుంటారో మీరు అది విగ్రహం అయిపోతుంది ఆహారం మీకు విగ్రహం అందుకే వాడి కడుపే అనడం వాడి కడు వారి కడుపే వారి దేవత అన్నాడు అంటే వారి ఆహారమే వారికి విగ్రహం అన్నాడు యుగ సమాప్తిలో సంపూర్ణంగా ఫుడ్ తినేది నేను చెప్పనవసరం లేదు పార్టీలు చేసుకోవడము పాడడము ఎగరడము తాగడము ఎక్కడ కనిపిస్తుంది ఇస్ఐల్ పిల్లలు కనిపించింది ఆత్మీయ ఇస్యలు యుగ సమాప్తులు వాళ్ళ మధ్యలో మనం దేశంతో చెప్తలేం ఈ విషయాలు వారిని ఏరి తెగనన్నా ప్రభుత్వంతో నడిపించుకోవాలా అన్నతోని అన్న ఆసక్తితో వీటిని మనం అనేకలకు చూపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ పాయింట్ తినడం త్రాగడం ఆడడం విగ్రహారాధనకి సాదృశ్యం అంటే ఈ లోక అతీతంగా జీవించడం సాదృశ్యం మరియు వారు ఉండినట్లు వారిలో కొందరివలే మీరు విగ్రహారధకులై యుండకుడి మరియు వారివలే మనము వ్యభిచరింపక యుందము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దిన మందే మంది కూలిరి మరియు ప్రభువును శోధింపక యుందము ప్రభుని శోధింపక యుందము శోధింపక యుద్ధము కరెక్ట్ వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిది శోధించడం అంటే మీరు చెప్పండి శోధించడం అంటే సవాల్ చేయడం శోధించడం అంటే సవాల్ చేయడం ఆయన ఏం చేస్తాడులే ఆయన ఎక్కడ ఉన్నాడులే ఆయన ఏం చూస్తాడులే అది సవాల్ చేయడం కాబట్టి ఆయనను శోధించడం వీల్లేదు ఆయనను పరీక్షించడానికి వీల్లేదు కాబట్టి వీళ్ళు అరీతిగా ఆయన ఏం చేస్తాడు లేన ఎక్కడ ఉన్నాడులే ఆయన నిద్రపోతున్నాడులే ఆయన అనడానికి వీల్లేదు మనం అరీతిగా వాళ్ళు శోధించి ఆయన గురించి వ్యతిరేకం కదా శోధించడం అంటే ఆయన గురించి ఆయన గుణగల వ్యతిరేకంగా మాట్లాడడం మనం ఆయన గుణగలని వ్యతిరేకించి మాట్లాడించడమే శోధించడం కాబట్టి ఆయనని అనుమానించడము ఆయన గురించి తప్పుగా మాట్లాడటము ఆయన చోదించడం ఆ రోజు సర్పంల వలన నశించిరి కాబట్టి సర్పంలు ఉంటాయి గొప్ప జనము సర్పముల చేత నశిస్తారు అనేది చాలా క్లియర్గా ఉంది ఇక్కడ ప్రతి దశలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు సర్పంల గురించి మీరు సనుగక శనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి సంహారకుడు అంటే సైతాన్ వర్షాత్తు పొందుకొని బాప్సం పొందుకొని కృపారలు పొందుకొని అన్ని చేసి కూడా వాళ్ళు సంహారకుం చేత సంహరించబడేవి ఇవి మూడు గుంపులు మీకు కనిపిస్తున్నా లేవో మరోసారి మీరు అవి మూడు గుంపులు అవి కాబట్టి ఇప్పుడు చూడండి పదకొండు ఈ సంగతులు అంటే వాళ్ళు ఎట్లా నశించిపోయినారు ఎక్కువ మంది దేవుడికి ఇష్టం లాగా కాబట్టి ఈ సంగతులు అవి జరిగినాయి సంగతులు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి అంటే దృష్టాంతం అంటే దృష్టి అంటే కన్ను కంటికి కంటి కంటికి కనినట్లు కండ్లకి కనిపించేటట్లు వారికి నెరవేర్నై ఇవి అంటే ఇవి కాదు ఇవన్నీ నిజంగా నెరవేర్నై అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగ మనకు చూడండి ఇంత బారాశ యుగ అంటే ఇది ఖచ్చితంగా యుగాంతం చదువుతున్న రెండు సంవత్సరాల నుంచి కానీ ఎవరు అర్థం చేసుకోలేకపోయాడు కానీ ఖచ్చితంగా ఇది యుగాంతం కాబట్టి యుగాంత మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను ఇవన్నీ మన కొరకు రాయబడ్డాయి యుగాంత మందు మీకు బుద్ధి లేకపోతే అవి ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాయి వాళ్ళకి ఎట్లా నెరవేరినాయో అవన్నీ రిపీట్ అవుతాయి అందుకే మీకు బుద్ధి గలకరు రాయబడ్డాయి అంటే అవి జరిగినాయి కాబట్టి మళ్ళీ మన దగ్గరకు వస్తాయి అని హెచ్చరిస్తాడు అవి వెనకడికి ఒకసారి జరిగినాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం అవన్నీ తిరిగి వస్తాయి అందుకే ప్రణాంగలకు చూస్తాం ఐగుప్తులో ఉన్న తెగులన్నీ ప్రణంగనలు కనిపిస్తాయి అంటే అవన్నీ ఖచ్చితంగా మళ్ళా వస్తాయి ఐగుప్తలాగా తయారైతుంది కాబట్టి ఈ లోకము అవన్నీ తిరిగి వస్తాయన్న విషయాన్ని ప్రభు మనం హెచ్చరిస్తుంది కాబట్టి వారి వల్లే మనం ఉండడానికి వీల్లేదు వాళ్ళు ఎట్లా జీవించారో మనం అట్లా జీవించడానికి వీల్లేదు ఎందుకంటే నేను ఎన్నిసార్లు వారి గురించి నేను ఒక ఒక విషయం ఏంటంటే ఇస్సాల్ పిల్లల గురించి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా దాన్ని ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది యాంటీ సెమిటిజం అంటారు యాంటీ సెమిటిజం అయితే కొన్ని దేశాలలో లాస్ ఉన్నాయి ఎవరైతే ఇస్సాల్ పిల్లలకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాటిని జైలు వేస్తారు ఇంతవరకు మన దేశంలో లేదా లా కాబట్టిస్వాల్ పదులు మన దేశానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్ని విధాలుగా కాబట్టి మన దేశము వాళ్ళ దేశము చాలా క్లోజ్గా గుంది ఇప్పటికూడా ఇస్వాల్ పైలు చాలా మంది ఉన్నారు ఈ దేశంలో వాడు ఈ దేశాన్ని విడిచిపెట్టకుండా పోతలేడు ఇక్కడే ఉన్నాడు గుజరాత్ అక్కడ మిజోరాంలో ఈ పోస్త ఆంధ్రాలో కూడా ఉన్నారు చిన్న గుంపు అంటే చాలా మంది ఉన్నారు ఇంకా దేశాల నలుమూలల్లో రకరకాల దేశ ప్రాంతాలలో ఉన్నారు ఇస్వాల్ వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి పోతలే కొద్దిగా ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ ఆస్తులు అంతస్తులు వాళ్ళకి ఇక్కడ వాళ్ళ మందిరాలు ఉన్నాయి ఇక్కడ వాటిని విడిచిపెట్టి పోలేకపోతున్నారు వాళ్ళు లేకపోయి వస్తా ఉంటారు ఒక ఇక్కడ కుటుంబం దాన్ని ఎప్పుడు కాపాడుకుంటుంటది ఆ ప్రాపర్టీస్ అట్లా కూడా ఉండొచ్చు కాబట్టి మనకి వాళ్ళకి చాలా క్లోజ్ కాబట్టి అటువంటి రూల్స్ మన దేశంలో రావచ్చు కాబట్టి ఇసల్పాల్ గురించి వ్యతిరేకంగా ఇప్పుడు మనం చెప్పేది ఒక రీతిగా వాళ్ళు ప్రకృతి సహజంగా ఆలోచిస్తే మనం వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కానీ మనం వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం గతంలో ఉన్న ఇస్వల్ పాల్ ఎట్లా జీవించినట్లు ఏ రీతిగా ఉందో దాన్ని మనం ధ్యానిస్తున్నాం ఇక సమాప్తికి ఆత్మీయ ఈశ్వరులు దేవుడు మనల్ని దేవుడు మనల్ని ఆత్మీయ ఇసలాలుగా మార్చుకోవడానికి వ్యాఖ్యాలు ఉన్నాయి మీరు మీరు దేవుని ఇసలాయలు అన్నాడు దాని తర్వాత మీరు పరిశుద్ధ జనంగం అన్నారు పాత నిబంధన కాలంలో వాళ్ళు పరిశుద్ధ జనాంగం కానీ వాళ్ళు అది పొగట్టుకున్నారు ఆ గుణగణాన్ని ఆ టైటిల్ పొగట్టుకున్నారు మాలకి గ్రంథం ముగింపుకి అది మనకి సంక్రమించింది ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని వెంబడించే వారికి ఆ పరిశుద్ధ జనంగం అనే బెరుదు సంక్రమించింది ఎందుకంటే అబ్రహం సంతానము క్రీస్తు పక్షంగా ఉన్నవాలి అని గలితలు రాష్ట్రపత్రిక పౌల జ్ఞాపకం చేసిండు కాబట్టి కృప్తంగా జకరే గ్రంథము పద్నాలుగు అధ్యాయులుంటాయి జకరే గ్రంథం గురించి మనం ధ్యానించినప్పుడు మొదటి అధ్యాయం మొదలుకొని ఆరవ అధ్యాయం వరకు ఆయన కలిగిన ఎనిమిది దర్శనాల గురించి మనం ధ్యానించినాం ఆయన కలిగిన ఎనిమిది దర్శనాల గురించి మనం ధ్యానించినాం ఆ రికార్డింగ్స్ అన్ని చాలా దీర్ఘంగా ఉంటే మనం ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి నేను మీకు మొదటి దర్శనము మొదటి అధ్యాయము ఏడవ వర్చనం నుంచి పదిహేడు వర్షాలలో మనం ధ్యానించినాం ఒకప్పటిలో దగ్గర దగ్గర సమయం క్రితం వాక్యం గొంజి చెట్ల మధ్యలో ఉన్న వ్యక్తి గురించి మొదటి దర్శనం గొంజి చెట్ల మధ్యలో ఉన్న వ్యక్తి మ్యాన్ ఇన్ ద మర్డిల్ ట్రీస్ అని ధ్యానించినం ఆ వ్యక్తి ఎవరు ఆయన ఏ విషయాలు మాట్లాడుతున్నాడు మనుషులతోని గుర్రాల గురించి మాట్లాడిండు అవన్నీ పంక్తులలో ఉన్నాయి అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆ గుర్రాలు దేనికి సంబంధించినాయి నాలుగు రకాల గుర్రాలు కదా అంతేనా నాలుగు రకాల గుర్రాల గురించి మాట్లాడుతాడు తెల్లని గుర్రము ఎర్రని గుర్రము దాని చుక్కలు చుక్కల గుర్రము దాని నల్లని గుర్రం నల్లది నల్లనిది తెలుపు నలుపు ఎరుపు చుక్కలు చుక్కలది ఈ నాలుగు గురాల గురించి మాట్లాడిండు ఈ నాలుగు గురాలు ఒకదాని ముందు ఒకటి పంక్తిలో ఉన్నాయి అన్న విషయాన్ని మాట్లాడిండు కానీ చివరి ఎనిమిదవ దర్శనానికి వచ్చినప్పుడు అవన్నీ కలిసిపోయినాయి అవన్నీ ఒకదాని పంక్తిలో కొట్టలేవు అన్ని కలిసిపోయినాయి మిలితం అయిపోయినాయి మిశ్రితం అంటాం కరెక్ట్ పదం అది ఇంగ్లీష్ లో మింగిల్డ్ అంటారు మింగిలింగ్ అంటాం అవన్నీ మింగిల్ అయిపోయినాయి లేక మిశ్రితం అయిపోయినాయి మిక్స్చర్ అయిపోయినాయి అన్ని కలిసిపోయినాయి కాబట్టి ముందు సర్పంలుంటే వెనకల తేళ్లుంటే వెనకల గొప్పజనం ఉంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అవన్నీ మిక్స్ అయిపోయినాయి పక్కపక్క కానుకున్నాయి కలిసి టైం పాస్ చేస్తున్నాయి కలిసి ఆరాధన చేస్తున్నాయి కలిసి భోంచేస్తున్నాయి కలిసి తిరుగుతున్నాయి అన్న విషయాన్ని ప్రభుమంత్ మాట్లాడాడు రెండవ దర్శనము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వర్షము ఇరవై ఒకటో వర్షంలో చూసినాం నుంచి ఇరవై ఒకటో వర్షంలో నాలుగు నాలుగు గుర్రాలు నాలుగు కంసనులు నలుగురు కంసల గురించి దర్శనం అది ఈ గుర్రాలు కంసలు దేనికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించిన యుగ సమాప్తిలో వీళ్ళు ఎవరు అన్న విషయాన్ని మనం ధ్యానించిన దాని తర్వాత మూడవ దర్శనము కులకర్ర చేత పట్టుకుని కొలుస్తున్న వ్యక్తి మనిషి కులకర్ర చేత పట్టుకున్న మనిషి అన్న విషయాన్ని అన్న దర్శనాన్ని మనం ధ్యానించిన అది రెండవ అధ్యాయము మొదటి పన్నెండు వర్షాలలో ఉంది ఆడవ దర్శనము యహోశువ యాజకులుగా నాలుగవ దర్శనం మూడవ అధ్యాయం అంతా నాలుగవ దర్శనం సంబంధించింది అందులో యహోషివుని శుద్ధీకరించడము తనని తన మీద కిరీటము పెట్టడము అభిషేకించడం అన్న విషయం ధ్యానించిన ఐదవ దర్శనము బంగారు దీప మరియు రెండు ఒలివ చెట్లు వీళ్ళు ఎవరు ఇవి దేనికి సంబంధించినవి యుగ సమాప్తిలో ఈ రెండు ఒలివ చెట్లు ఎవరు అన్న విషయాన్ని మనం ధ్యానించినాం అవి ఇద్దరు సాక్షలు ప్రణ బృందంలోని ఇద్దరు సాక్షదృశ్యము వాళ్ళు గొప్ప జనానికి సాదృశ్యం మతంలో బైబుల్ కాలేజెస్ లలో ఆ రెండు ఇద్దరు సాక్షులు మోసే ఒకడని ఏలియా ప్రకటిస్తా ఉంటారు కానీ ప్రభు మనం చూపించిండు వీరు అంతకుముందు ప్రవచించలేదు అంతకుముందు వారి ఆత్మ రాలేదు అని కూడా చూసినాం మనం ఇందాక మీద ఏలియా మీద మొదటి నుంచి ఆత్మ ఉంది కానీ వీళ్ళ మీద ఆత్మ లేదు తర్వాత వీరికి గొప్ప గొప్ప అద్భుతాలు సూచనలు చేసే అధికారం ఉంది వాటిని పాటించలేదు అనుంది ఉంది మనం చూసిన వాక్యం దాని తర్వాత ఘట అధికారం అనుగ్రహించబడను వారిని వారిని జయించటం కాబట్టి ఆ ఇద్దరు సాక్షులని జయించింది ఘట అంటే సైతాను వారి మీద విజయం పొందింది వారిని మరణ హతం చేసింది అంటే దేవుడు ఎందుకు వారిని సైతానికి అప్పగించిండు ఆ ఇద్దరు సాక్షుని అవన్నీ మనం ధ్యానించినాం కొంతకాలం క్రిందట దర్శనాలు దేనికి సంబంధించినవి కాబట్టి వీళ్ళు ఇద్దరు సాక్షులు ఈ లోకాతీతమైన బోధకు భిన్నంగా మనం చూసినాం కాబట్టి మనం చెప్పే బోధ మెయిన్ స్ట్రీమ్ చర్చ భరించలేదు భరించలేని పైగా చాలా మంది ఈ వాక్యాలు కాపీ చేసుకుని వింటా ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు బ్రదర్ సార్ మీరు చెప్పేది ఓ పెద్ద మనిషి సార్ మీరు చెప్పేది బాగున్నాయి కానీ రిజిస్టర్ కావట్లేదు మా మైండ్ లో ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ విధంగా తయారుబుద్ధి పొందలేదు ఇవి నీ నీకు కొత్తగా వినిపిస్తున్నాయి ఇవన్నీ ఇంతకుముందు నీకు అనుగుణంగా ఉండే వాక్యాలు విన్నావు కాబట్టి అవే రిపీట్ అవుతున్నాయి నీ జీవితంలో అవే రిపీట్ అవుతున్నాయి గ్రాండ్ ఫోన్ లాగా కాబట్టి అవి కంఫర్టబుల్ గా వింటున్నావు కానీ ఇవి సడన్లీ నీ చెవువలో నీ వల్ల జల్దరిస్తా నీ హృదయం కొట్టుకుంటుంది నీ ఆత్మ వేదనతో కొట్టుకుంటా ఇవి టోటలీ డిఫరెంట్ నీ హృదయం షేక్ అయిపోతా ఈ వాక్యాలు విన్నప్పుడు ఎందుకంటే ఆయన ఘోషిస్తున్నాడు ఆయన ఆత్మ ఎంతగానో వేదనతో వీటన్నిటిని మనకు చూపిస్తున్నాడు ఆయన భారము ఆయన భారం ఎటువంటిది అనేది మలాగే గ్రంథం ఆ రంభంలో చూస్తాం ఆయన భారం మన ప్రభు భారం ఏందనేది అక్కడ చూస్తా మనం సరే దానికి ముందు దాని తర్వాత ఆరవ దర్శనము ఎగిరిపోతున్న కాగితపు చుట్ట ఐదవ అధ్యాయము మొదటి నాలుగు వర్షాలలో చూసినాం ఎగిరిపోతున్న కాగితపు చుట్ట ఇది దేనికి సంబంధించింది అన్న మనం చూసినాం ఆకాశము కాగితపు చుట్ట చుట్టబడునని ప్రణా మనం చూస్తాం జకర గ్రంథంలో కూడా ఇక్కడ చూస్తున్నాము ఎగిరిపోవు కాగితపు చుట్ట దేనికి సంబంధించింది ఆకాశము కాగితం లాగా చుట్టబడితే దానికి ఏమైనా అర్థం ఉందా సైంటిఫిక్ గా కూడా అర్థం లేదు అసలు ఆకాశం ఎక్కడ ఉందా పైకి అది ఇంకా పైకి పోతానే ఉంటుంది కాని ఆకాశం అనేది ఎండెక్కడ మనకి ఇది శూన్యం ఇది లోకం అంతా కాబట్టి ఆకాశము కాగితపు చుట్ట లాగా చుట్టపడితే సూర్యుడు ఎక్కడ ఉంటారు వాళ్ళు చుట్టవాడే దాంతోపాటు అవి సైంటిఫిక్ గా అలచి అట్టు కానే కాదు ఆకాశము గొప్ప జనానికి సాదృశ్యము వారు ఏ రీతిగా చుట్టపడతారన్న విషయాన్ని అక్కడ చెప్పబడుతుంది దాని తర్వాత ఏడవ దర్శనము తూములో ఉన్న స్త్రీ తూమ్ కుల ఉన్న స్త్రీ ఐదవ అధ్యాయము ఐదు నుంచి పదకొండు వర్షాలలో చూసినాం ఈ దర్శనం గురించి ఈ స్త్రీ ఎవరు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్న దర్శనం ఎందుకంటే ఏ కామెంట్రీస్ అనేది అది అది అర్థం చేసుకునే నాకు కనీసం రెండు మూడు వరాలు పట్టింది ఎందుకంటే కామెంట్రీస్ లేవు ఎక్కడ ఇంటర్నెట్ లో ఎవ్వరు చెప్తలేదు దాని గురించి ఎక్కడ ఏ పాస్టర్లు వాటిని ప్రకటించలేదు మళ్ళీ నేను ఎట్లా నేర్చుకోవాలా అన్నప్పుడు ఆయన కూడా విడిచిపెట్టినాను కొంతకాలం దాన్ని అర్థం చేసుకునే ఎందుకంటే అంత సునాశంగా వచ్చేది కావు నువ్వు లేఖనాలను పరిశోధించామన్నాయన నీ నీ జీవిత విధానం ఆ రీతి పరిశోధించినప్పుడు ఆయన నీ యొక్క ఆసక్తిని గమనిస్తాడు దాని గురించి మనకు కూడా ఇస్తారు ఎందుకంటే అటువంటి ఆసక్తి కలిగిన వారిని అందరికీ ఆయన ఇవన్నీ బయలుపరుస్తాం అందుకే ఆమోస్రంథం మూడోదిలో మనం చూస్తాం ప్రభుత్వాన్ని సంకల్పించిన వాటిని తన దాసరిన ప్రవర్తనకు బలపరచకుండా ఏది చెయ్యడి లోకంలో ఆయన కంపల్సరీ తన బిడలకి అన్ని చూపించాలా తన బిడ్డల్లాగా ఉండ చూపిస్తాడు ఆయన బిడల్లాగా ఉండకపోతే ఎవరికి చూపించాడు ఎందుకు ఎవరు చూడలేకపోతానంటే ఈ రోజు క్రైస్తవ జీవితం ఇస్సల్ప లాగా తేరండి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ వాళ్ళు కూడా తినడం త్రాగడం డాన్స్ చేయడం అన్న విషయాన్ని కాబట్టి ఈ స్త్రీ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యము ఇద్దరు స్త్రీలు ఆయనని మోసుకొని పోతున్నారన్న విషయాన్ని చివరికి చూస్తాం ఆ దర్శనంలో ఎక్కడికి మోసకపోతున్నారంటే షీనారు ప్రాంతానికి తీసుకుపోతున్నారంటే వాళ్ళు తిరిగి మళ్ళా బబులోని కడుతున్నారు అక్కడ బబులోన్ లో సంఘాన్ని స్థాపిస్తారు వాళ్ళన్న విషయాన్ని ప్రభు మాట్లాడారు ఎందుకంటే అవి ఏ కామెంటరీ బుక్స్ వల్ల లేవు జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ వెతికినాకనే నాకు ఆ విషయాలు అర్థమైనవి లేకపోతే అంతకు అర్థం కాకపోయేది కాబట్టి ప్రభు కూడా చిన్న చిన్న చిన్న పిల్లలుగానే మనం నడిపిస్తుంటాడు గొర్రె పట్టుకొని నడిపిస్తున్నట్లు మెల్లమెల్లగా మెల్లమెల్లగానే నడిపిస్తుంటాడు మనం పర్యటనకు వీల్లేదు సేవ జీవితంలో మనం పరిగెత్తడానికి వీళ్ళు మెల్లగానే పోవాలి ఆయన ఎట్లా నడిపిస్తే ఆయన నడిపింపు వరకు మనం ఎదురు చూస్తూ ఉండాల చివరి దర్శనము ఎనిమిదవ దర్శనము నాలుగు రథములు నాలుగు రథములు ఆరవ అధ్యాయము మొదటి ఎనిమిది వంశాలలో మనం చూసినాం ఈ నాలుగు రథములు దేనికి సంబంధించినప్పుడు ఈ రథములలో గురులు బంధింపబడ్డాయన్న విషయాన్ని ప్రభు మనకు బయలుపరిచింది అది జాగ్రత్తగా చవితనే ఆ వాక్యంలో అట్లా అట్లా సీక్రెట్ గా హైడ్ చేసి ఆ వాక్యాన్ని రథం సాధారణంగా రథంల ముందు గురాలు ఉంటాయి కానీ ఇవి రథంలలో ఉన్నాయని ప్రభు మన చూపించింది అంతవరకు అది అర్థం గాలే మనకి చాలా టైం పట్టింది ఆ దర్శనం అర్థం చేసుకుని కూడా కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఇవన్నీ బంధింపబడ్డాయి ఈ గుర్రాలన్నీ బంధింపబడ్డాయి అన్న విషయాన్ని అంటే అవన్నీ లోపల బంధింపబడ్డాయి రథాల లోపల బంధింపబడ్డాయి అన్న విషయాన్ని అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి తూర్పు దిక్కుపోతున్నాయి అన్న విషయాన్ని మనం గెలిచినాం అక్కడ కాబట్టి ఇవన్నీ బంధింపబడి ఎక్కడికో పోతున్నాయి అంటే వాటి ఉనికి పట్టుకి అవి పోతున్నాయి ఏంది వాటి ఉనికి పట్టు కొందరు నిత్య నరకానికి కొందరు నిందల పాలికి అనుంది వాక్యం కాబట్టి అవి కొన్ని నశించబడానికి కొన్ని శాశ్వతంగా నరకానికిపోవడానికి కొన్ని అగ్నిగుండా బయటికి రావడానికి అగ్నిగుండా పోయి అగ్ని పరీక్ష చేత పరీక్షించబడి సువర్ణంగా తయారై బయటికి రావడానికి వరకు ఈ మూడు గుర్రాలు ఈ నాలుగు నాలుగు రథాలలో ఉన్న మూడు రకాల గుర్రాలు దాని తర్వాత అధ్యాయం నుంచి ఎనిమిదవ అధ్యాయంలో చాలా అంటే రెండో రెండు అధ్యాయులు ఈ రెండు అధ్యాయులలో చివరి వార్నింగ్ ఇంకా సీల్ అయిపోయినై అన్ని బంధింపబడ్డాయి ఇంకా చివరి వార్నింగ్ మీకు అన్న విషయాన్ని హెచ్చరికలాగా ఆ రెండు అధ్యాయులు చెప్పింది దాని తర్వాత తొమ్మిది నుంచి పదకొండవ వర్షంలో దేవుని యొక్క భారం అన్న విషయాన్ని మనం ధ్యానించినాం తొమ్మిది నుంచి పదకొండవ వర్షం అధ్యాయులలో మన ప్రభు యొక్క బారం ఏందన్న విషయాన్ని చూపించింది దాని తర్వాత ఎఫ్రాహిం గురించి మాట్లాడుతున్నాడు దాని తర్వాత యూదా గురించి మాట్లాడి ఎఫ్రాయి ఎవరు యూదా ఎవరు అన్న విషయాన్ని ధనించిన మనం ఎఫ్రాయి అన్నప్పుడు ఉత్తర దిక్కు యూధా అన్నప్పుడు దక్షిణ దిక్కు ఉత్తర దిక్కున్న పది గోత్రాలు దక్షిణ దిక్కున్న రెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు చెడిపోయినయి అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు అది మనం రాజగ్రంథాలు కూడా చూసినాం ఆహాబు ఉత్తర దిక్కున రాజు ఉంటే దక్షిణంలో యహోషపాత రాజు ఉంటాడు ఆహాబు కుమార్తె అతలియా కదా ఆహాబు కుమార్తె అతలియా ఆహాబు భార్య ఎజబేల్ ఎజబేల్ ఎజబేల్ కుమార్తే ఏ దేశానికి సంబంధించింది వాళ్ళ రాజు కుమార్తె ఉంటది ఆయన ఆమె బయలుదేవత ఆరాధన తీసుకుని ఉత్తర దిక్కున ఓ రాణి అయినప్పుడు బయలుదేవత ఆరాధన ఆరంభము ఆమె ఆహాబ్ ద్వారా స్టార్ట్ చేపిస్తాది దేశం అంతటా బయలుదేవత మందిరాలు కట్టించి బల్లిపీఠం కట్టించి బలు అర్పించడము బయలుదేవతకి ఎంతో మంది ప్రవక్తలను జమ చేస్తుంది మనం చూస్తాం కదా దాని తర్వాత ఏలి సంహరించడం చూస్తాం అయితే ఆహాబు మరియు ఎజబేలే కదా జెజబెల్ అంటారు ఇంగ్లీష్ లో వారిద్దరికి పుట్టిన కుమార్తె దక్షిణ దిక్కున ఉన్న యహోషపాత్తు కుమారునికి పెళ్లి కుమార్తె లాగా కాబట్టి యజబెల్ ద్వారా బల బయలుదేవత ఆరాధన దేశమంతా ప్రాక్తే ఉత్తర దిక్కున యజబెల్ కుమార్తె ద్వారా దక్షిణ దిక్కునకి బయలుదేవత ఆరాధన స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత సిస్టమేటిక్ గా మొత్తం ముద్దంతా పులిసిపోద్ది అన్న విషయాన్ని ప్రభు పౌలు జ్ఞాపకం చేసినట్లు మంచిగున్న ముద్ద కింద పైనుంచి తెచ్చుకొని పుల్చి కొట్టుకున్నాం మొత్తం కాబట్టి దేశం మొత్తం ఉత్తర దిక్కున దక్షిణ దిక్కునంతా పులిసిపోయినట్టు మనం చూస్తాం ఆ విధానంగా కాబట్టి ఎఫ్రాహిము అన్నప్పుడు ఉత్తర దిక్కున ఉన్న పది గోత్రాలు యూద అన్నప్పుడు దక్షిణ దిక్కున్న రెండు గోత్రములు ఇవన్నీ సంపూర్ణంగా పులిసిపోయినాయి అన్న లేక పాపంలో నిండిపోయినాయి అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపించేసింది అందుకే ఒక విషయం ప్రభు మనకు బయలుపరిచే ఏలియా సుడిగాలిలో కొనిపోబడను కానీ ఆయన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళా దక్షిణ ఆయన ప్రవర్తించినట్టు మనం చూస్తాం ఉత్తర దక్షిణ దిక్ లెటర్ రాసిడంటే ఏలియా సుడిగాలిలో వెళ్ళిపోయే అనేసి సేవ జీవితంలో చెప్తా ఆయన మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు ఎందుకు కనిపిస్తుంది అంటే సుడిగాలి పైకి తీసుకపోయి మళ్ళా కింది తీస్తుంది సుడిగాలి ఆగిపోతే అన్ని కిందికి వచ్చి కాబట్టి ఆ సుడిగాలైన ఎత్తుకొని పోయి ఉత్తర దిక్కున నుంచి దక్షిణ దిక్కున పెట్టినప్పుడు అక్కడ అతను ప్రవచించినట్టు మనం చూస్తాం సరే ఆయన పరలోకంలోకి ఎత్తబండి సరే ఎత్త చాలా మంది కొనిపోయబడ్డా మనం చూస్తాం పౌలు కూడా లేదా కూడా మూడు అవకాశానికి పోయినాను అంటాడు ఉచరింపు శక్యము కానీ నేను అక్కడ విన్నాను కాబట్టి ఎంతో ఆత్మలో పరలోకానికి వెళ్ళినట్లు మనం చూస్తాం మీలో కూడా చాలా మందికి అనుభవం అయి నాకు కూడా ఆయన అనుభవం అది అదేమంతా స్పెషల్ కాదు మతపరమైన క్రైస్తవ జీవితంలో ఇట్లా చెప్తే ఆశీర్పద ఈ బ్రదర్ పరలోకం పోయి వచ్చిండ కానీ మనం అవి ఎన్నిసార్లు చూసినాం ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఇయర్స్ మనం చూసినాం ఆ అనుభవాలు పోయినట్టు అక్కడ మనం అనేకలతో దర్శించినట్లు అనేకలతో సంభాషించినట్లు మనకి ఎప్పుడో చూపించింది దేవుడు ఒకసారి చూడండి మీరు కొనతలు రాష్ట్ర మొదటి పత్రిక కొనతెలు రాష్ట్ర మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒక గుంపు కొరకు దేవుడు ఏదో స్పెషల్ గా సిద్ధపరచనే వాక్యం ఇక్కడ జ్ఞాపం చేసి చూడండి తొమ్మిదవ వర్షంలో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు కొరకు ఏవి సిద్ధపరిచేనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష హృదయంకు గోచరము కాలేదు మూడు విషయాలు ఈ సృష్టిలో కంటికి కనబడినివి చెవికి వినబడినివి నీ హృదయానికి నీ మనసుకి అర్థం కానివి కొన్ని ఉన్నాయి అవి ఎవరికి బయలుపరచలేదు దేవుడు కేవలం నిండు మనసుతో ప్రేమించే వాళ్ళకి అందులో నువ్వు ఉన్నావు కాబట్టి ఇవన్నీ నువ్వు చూడగలుగుతున్నావు లేకుంటే చూడలేవు ఎట్టి మనకి ఇవి కనిపించవు ఎందుకంటే నువ్వు అని యథార్థతతో ప్రేమిస్తున్నావు కాబట్టి నీలో కపటము ద్వేషం లేదు నువ్వు పరిశీలించుకోవాలి ఒకవేళ కొంచెమన్నా అది వస్తుంది మన కపటము ముఖ్యంగా మన సేవ జీవితంలో అతిశయం మనం గర్వించచ్చు ఎందుకంటే ఇవి ఎవరికి కనిపించలేదు నీకు నీ దేవకృష్ణను లూసిఫర్ అనుకున్నాడు అందరికంటే అన్ని దుదల కంటే నాకు ఎక్కువ వెలుగునిచ్చిండు టార్చ్ బేరర్ వన్ పేరు అంటే వెలుగును పట్టుకుండేవాడు ఆయన సన్నిధిలో వెలుగును పట్టుకునేవాడు యూ వాజ్ బెరర్ అని ఉంది లైట్ బేరర్ కరెక్ట్ లైట్ బేరర్ లైట్ పట్టుకునేవాడు మొత్తం వెలుగును చూపించేవాడు అటువంటి వాడు చీకట్ పొందుకోవాల్సి వచ్చింది ఎందుకంటే అతిశయించాడు కాబట్టి నాంత సౌందర్యవంతుడు ఎవ్వడు లేడు నాంత హ్యాండ్సమ్ ఎవ్వలేడు అనుకున్నాడు నాకున్నంత జ్ఞానము ఏ దూతలకి లేదు దేవుడు నాకు అంతగా ఇచ్చండి నేను స్పెషల్ దేవుడు నన్ను స్పెషల్ గా తయారు చేసి అందరి మీద అట్లాంటి తలంపులు మనకు అవసరమే లేదు మనం అరణ్యంలో ఒక శబ్దం నీకు పేరు ఊరు అడ్రస్ లేదు నీకు రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ లేవు అవన్నీ తెలుసు మనకి ఎట్ట కానీ మనకు అవన్నీ అవసరం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఐడెంటిటీ కొరకు మనం ఎప్పుడు ప్రయాసపడము ఆయన దగ్గర ఐడెంటిటీ మనకు అవసరం ఆయన మనల్ని ఐడెంటిఫై చేయాలా కాబట్టి మనం ఆయన నిండు మనస్త ప్రయోగించాలి అందుకే ఈ కాలం ఎందుకంటే పోయిన వారం నుంచి నాకు దేవుడు విషయం జ్ఞాపం చేస్తున్నాడు మీకు నేను చెప్పిన కూడా రెండు మూడు వారాల నుంచి ఎక్కువ ప్రార్థనలు ఉన్నాం అంటే సాయంత్రం పూట వాడు డైరెక్ట్ ఇంకా స్టార్ట్ చేస్తాడు నాకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రాత్రిలో వచ్చి అటాక్ చేస్తున్నాడు ఆత్మలు భయంకరంగా వచ్చి పడుతున్నాయి మీద కాబట్టి చాలాసేపు మనం ప్రార్థనలు ఉండాలి ఎందుకంటే ఇవన్నీ ఇంకా ఎండింగ్ అదే మనం మలా గ్రంథం ముగించడం అంటే విజృంభించేసి ఇంకా వెళ్లిపోతా ఉంటాం మనం దాని గ్రంథము ప్రకటన గ్రంథం అవన్నీ చూస్తా ఉంటాం మొత్తం వాణి వాణి సీక్రెట్స్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి దేవుడు మనకు చూపించక తప్పదు కాబట్టి వాడు కూడా షేక్ అయిపోతుడు సాతాను కూడా కొద్దిగానే సమయం ఉందని వాడు ఏం చేస్తున్నాడు దానికి సంబంధించిన ఒక పన్నెండు గంటల వాక్యం మనం చూసినాం ఇక్కడ సాతానుడు కొద్దిగానే వానికి సమయం ఉందని తెలుసుకుని వాడు త్వరగా పనిచేసి వాడు కూడా జనం గొప్ప మీద పడుతున్నాడు వాడు కూడా త్వర కాబట్టి వాడు కూడా తెలుసుకున్నాడంట కొంచెమే టైం ఉందని కానీ ఇక్కడ కూర్చున్న మనం తెలుసుకుంటున్నామా కొంచమే టైం ఉందని గొప్ప జనం మతపరమైన క్రైస్తవ జీవితంలో ఎవరు తెలుసుకుంటున్నారు ఎందుకంటే తిన్నచూ తాగుచూనరు అనేసి నోవ కాలంలో ఎట్లుందో ఇట్లనే ఇప్పుడు కూడా అట్లనే ఉంది కాబట్టి మన జీవితాలు ఆ రీతి ఉండదు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఎవ్వడు ఎవరికి కనిపించనివి ఎవడికి వినిపించనివి ఎవరికి అర్థం కానివి ఒక గుంపుకే ఇస్తా అంటున్నాడు అవి ఎవరు చూడలేడంట మీకు అవి అనుగరించబడ్డాయి పర్లుగు రాజ్య అర్థం చేసుకుంటాకు మీకు అనుగ్రించబడింది కానీ వారికి అనుగరించబడలేదన్నాడు ప్రభు ఈ వాక్యం కూడా దానికి సంబంధించిందే ఇవన్నీ సృష్టి ఆరంభం మొదలుకొని ఈ రోజు వరకు దాచిపెట్టింది ప్రాభు మనకు కనిపిస్తున్నాయి ఎందుకు కనిపిస్తున్నాయి మనం ఏమి స్పెషల్ కాదు కదా మనం హైలీ క్వాలిఫైడ్ హైలీ టాలెంటెడ్ పీపుల్ ఏం కాదు మనం ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని వస్తున్న వాళ్ళు మన అందరం మనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ లేదు ఈ లోకంలో ఎవ్వరు మనల్ని స్పెషల్ గా గుర్తించడు ఏదైనా చర్చలో పిలిస్తే ఫస్ట్ లాస్ట్ అదే మళ్ళీ నెక్స్ట్ ఎవ్వరు పిలువడ్డాను అది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలు నేను గమనిస్తున్నాను పెద్ద పెద్ద చర్చలల్లో పిలుస్తారు ఇప్పుడు ఎవరో పల వ్యక్తి మీద చేస్తే నేను పోతాను పోయినావంటే అది ఫస్ట్ టైం తెల్ల తరత బిలరు చాలా మంది బ్రదర్ మీరు ఎందుకు అంత కఠినంగా చెప్తారు మీరు మెల్లమెల్లగా చెప్తే ఇంకా చనకాలం వాళ్ళు పిలుస్తారు కదా ఒకటేసారి ఎందుకు పర్ క్లోజ్ చేసుకుంటారు చాప్టర్ మనుషులని ఆకర్షించారు మనం ఉన్నాము ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ దగ్గరికి వాళ్ళు నడిపించాలా నా దేవుని మందిరానికి నేను ద్వార లాగా ఉండాలనుకుంటున్నాను అంటాడు దావేది రాజు ఒక గొప్ప రాజయ్య ఉండే ఎందుకు నేను తలుపు దగ్గర ఉంటే అందరినీ లోపలి తీసుకొని రావచ్చు సైతాన్ గారిని అక్కడ ఆప ఆపగలను దేవుని బిడల్ దేవుని చేతంగా నడిపించగలను అందుకు నేను ద్వార ఉండాలనుకుంటున్నాను అంటాడు అదే ఆత్మ అదే ఆత్మ మనలో కూడా నివసించాల కదా దేవుని మందిరానికి మనం ద్వారపాలకు లాగా ఎవరికైనా ఐడెంటిటీ అంట ద్వారపాలకునికి ఫలాని మందిరానికి ద్వారపాలకుడు వీడు అని స్పెషల్ గా నీకైనా రికగ్నేషన్ ఉంటుందా ఉండదు నీ సేవ జీవితం అటువంటిది సంబంధించింది కాదు కాబట్టి ఆయన ఎన్నో రహస్యాలు దాచిపెట్టిండు తను ప్రేమించే వారికి వాటిని చూపిస్తాడు నీకు ఆ ఖండిస్తాడు వాటిని చూస్తే ఖండిస్తాను నువ్వు నువ్వు చేసుకోవాలి ప్రభు నేను ఈరోజు అర్థం చేసుకున్న ఈ వాక్యం నాకు చూపించి ప్రవ్వా పర్లోకపు దర్శనం నుంచి మీ సముఖంలో అవన్నీ నేను తెలుసుకోవాలా తెలుసుకొని యుగ సమాప్తి సంబంధించిన సూచనలు అర్థం చేసుకోవాలా చేసుకొని నీ బిడ్డని నేను సిద్ధపరచాలా ప్రవ్వ వాళ్ళందరూ మరణించబోతున్నారు వాళ్ళందరూ హతాసాక్షులు కాబోతున్నారు వాళ్ళని నేను సిద్ధపరచాలా వాళ్ళని తయారు చేయాలా ప్రవ్వా ఏ రీతిగా మరణం చాలా కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే కళ్ళ ముందు పిల్లల్ని రాహేలు తన పిల్లల్ని పోగొట్టుకుని ఏడుస్తుందని మనం వాక్యం చేసినాం ఒక ఆ శ్రమల కాలంలో తన కళ్ళ ముందు తన చిన్న పిల్లల్ని చంపుతుంటే ఆ తల్లి ఎట్లా భరించగలదు కా నువ్వు ఆ తల్లిని సిద్ధపర్చిన వా సేవ జీవితంలో అటువంటి సేవ కొరకు మనల్ని ఇక్కడ నిలబెట్టింది దేవుడు ఇవ్వేవో స్పెషల్ గా చూసుకుని రికార్డింగ్స్ చేసుకుని ఇంటర్నెట్ చెప్పడం కాదు ఆ తల్లిని ఆ రాహేల్ని మనం సిద్ధపరచాల ఎవరు రాహెల్ నీ నీ సేవా జీవితంలోనో నువ్వు పోయే పట్టణాలలో ఎక్కడ ఉంటుంది ఆయన ఆమె కళ్ళ ఎదుటి వాళ్ళ హత సాక్షి పిల్లలు ఎడుస్తుంటే తల్లి ఎట్లా భరిస్తుంది తల్లి కాంప్రమైజ్ అయిపోయి విడిచిపెడితే తను ఆత్మని దేవుడిని చెంత గోదు అయ్యో ఆ పిల్లలని ఎట్లా సిద్ధపరచాలా దేవుడు నాకు రెండు మూడు వారాల నుంచి ఈ విషయం మాట్లాడతాడు ఇంకా ఈ టైంలో మీరు వాళ్ళని సిద్ధపరచాలా దేనికి సిద్ధపరచాలా వినడానికి కష్టమే హతాసాక్షులు కానీ సిద్ధపరచాలా మీరు సిద్ధపరచగలరా మీ ప్రాణమే మీకు తీపి ఉంటే ఎప్పటికీ సిద్ధపరచలేము మనం కాబట్టి ఇది చాలా కష్టతరమైన సేవ కానీ నా కాడి సులువైందన్నాడు ఆయన ఆయన కాలజిద్ద వచ్చి కూర్చొని నేర్చుకుని దాన్ని మొయలం మనం తయారు చేసుకోవాలి జీవితాలని అది తేలికైంది నా భారము తేలికైంది అన్నాడు